ఐదు వందల కలదు తిరుమంత్రము కలదిహము పరము కలిమి మాకు కడమే లేదు మాకు కలిగియుండగా భూమిని అమరలేనిదొకటి అవ్వలలేదు నెమకి నాలుకమీద నీ నామముమెలగగా తమితో పరుల వేడ తా చోటు లేదు చౌరీ చక్రము నా భుజము ఉండగాను ఈ రసపు పగలేదు చేరువనీ సేవ నా చేతులపై ఉండగాను తీరని కర్మపు వెట్టి దినమూలేదు అచ్చుత నీ భక్తి ఆతములో ఉండగాను రచ్చల పుట్టిన అపరాధమూ లేదు ఇచ్చలు శ్రీవేంకటేశరణాగతుండగా విచ్చిన విదేకాని విచారమే లేదు